జై గురుదత్త యోగవాసి ము రెండవ భాగం సుఖకుమారుడికి తండ్రి గారు మహామహర్షిగా ప్రసిద్ధి పొందినటువంటి తండ్రి మహా విద్వాంసుడుగా ప్రసిద్ధి పొందినటువంటి తండ్రి అంత సూటిగా నాకు తెలియదు అని చెప్పేసరికి ఒక రకమైనటువంటి సంతోషం కలిగింది ఎందుకంటే నాన్నగారు నిజం చెప్పేశాడు దాచుకోకుండా అని చెప్పి సంతోషం కలిగింది కానీ తండ్రి గారి మీదేం గౌరవం తక్కువ లేదు తండ్రి గారు జనక మహారాజు గారు అనేటువంటి ఒకడి మీద అంత గొప్ప భావం పెట్టుకున్నాయంటే ఆయన దగ్గర విశేషం ఉండే ఉండాలి లేకపోతే ఎందుకు చెప్తాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వెంటనే అప్పటికప్పుడే తండ్రి గారికి నమస్కారం పెట్టి ఆ మేరు శిఖరం మించి కిందికి దిగి తన యోగ శక్తితో పాంచభౌతిక శరీరాన్ని ధరించి భూలోకంలో మిథిరానగరానికి జనక మహారాజు రాజుగారు రాజ్యానికి సరాసరి వచ్చేశాడు వచ్చి సరాసరి ఊరుపేట దిగాడు ఆ ఊరుపేట కాపలా వాళ్ళు కోటకి మహన్షి బ్రహ్మదేయస్సుతో వెలిగిపోతున్నటువంటి సుఖ మహర్షి మిథిరానగం దగ్గరికి వచ్చేసరి సరికి ఆ దారుపాలకులంతా కూడా అందరు ఆటకాయించేశారు అయితే సుఖమహర్షికి ఏమీ కోపం రాలా ఎందుకని అత్యంత పరిశుద్ధమైనటువంటి సత్వగుణంలో ఉన్నాడు గనక ద్వారపాలకులు వాళ్ళ విధి వాళ్ళు చేస్తున్నారు తప్పితే నా అంతటి వాడు వస్తే వీళ్ళు ఆపుతారా అనేటువంటి క్రోధంలో తమస్సులో ఆయన పళ్ళ పడక వినయంగా వాళ్ళకి ఏం చెప్పానంటే నేను వ్యాసమహర్షి గారి పుత్రుని అండి నన్ను కూడా శుకుడు అని ఉంటారు మా నాన్నగారు వ్యాస మహర్షి గారు ఒకసారి వెళ్ళి జనక మహారాజు గారి దర్శనం చేసుకురమ్మని నన్ను పంపించారు అంచేత ఆ వ్యాస మహర్షి గారి ఆజ్ఞ ప్రకారంగా నేను ఇక్కడికి వచ్చాను నేను ఇలా వచ్చానని చెప్పి మీ మహారాజు గారికి మనవి చేయండి వారి ఆజ్ఞ ఎట్లా ఉంటే అలా చేద్దాం అని చెప్పేసి ఆ ద్వారపాలకులకి మనవి చేశాడు అయితే జనక మహారాజు అంటే ఆయన సామాన్యుడు కాదు సామాన్యుడైతే వ్యాసుడు ఎందుకు పంపిస్తాడు సామాన్యుడు దగ్గరికి పంపించాడు కదా కొడుకుని ఆ జనక మహారాజు ఏం చేశాడంటే అక్కడే దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు అప్పుడే వచ్చేసాడు చుక మహర్షి వాకిట్లో ఉన్నాడు అయితే జనక మహారాజు గారి యొక్క జ్ఞాన సంపద ఎంత గొప్పదంటే ఆ రాజ్యంలో పనిచేసే ఉద్యోగులంతా కూడా ఆత్మజ్ఞాన సంపన్నులే అక్కడి ప్రజలందరూ కూడా మహర్షులతో సమానమైన అలా ఉండేది ఆయన రాజ్యపాలన పరిస్థితి అంచేత అక్కడుండేటువంటి ద్వారపాలకులు కూడా వచ్చింది వ్యాసపుత్రుడు అయినటువంటి మహర్షి అని తెలుసునేసరికి వాళ్ళంతా అటెన్షన్లోకి వచ్చేశారు అయినా సరే వాళ్ళేమీ కంగారు పడలేదు తొట్టు నువ్వు ఒక్కడే ఉండవు అని అక్కడే నిలబెట్టేసి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఉన్న విషయం మనవి చేశారు ఇలా ఫలానా సుఖమహర్షి గారు రండి వ్యాసమహర్షి గారు కొడుకుట ఆయన వచ్చాడు మిమ్మల్ని చూడటానికి అని చెప్పి సుఖమహర్షి గారికి ముందరే తెలిసిపోయింది జనక మహారాజు గారు దివ్య దృష్టితో చూసేశారు ఈ సుఖ మహర్షి గారు వచ్చారు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అంచేత ఈయన్ని పరీక్షిద్దాం బ్రహ్మ విద్యోపదేశానికి అర్హుడా కాదా అని ముందరే పరిశీలన చేసిన తర్వాత ఈయన దగ్గర తీసుకుంటే మంచి అభిప్రాయం కలిగి ఆయన పైకి ఏమీ సమాధానం చెప్పాల వీళ్ళకి ఈ ద్వారపాలకులకి కొన్నాళ్ళు అక్కడే ఉండి అనుకున్నాడు అందుకోసం ఏమి సమాధానం చెప్పకుండా పంపించేసరికి ఆ ద్వారపాలకులు కూడా ఏమీ చేయలేక ఈ నేను చెప్పలేదు ఆ కబుర్ రాలేదంటారు ఉండమంటారు ఎనకపోయినా ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి ఈ ఏడు రోజుల్లో కూడా ఊరి వాకిలి దగ్గర సుఖమహర్షి గారు ఆరు బయట నిలువు ఉద్యోగం చేస్తూ ఏ అభి మాట్లాడలేదు ఎనిమిదవ రోజు ఉదయానికి కబురు వచ్చింది మహారాజు గారి దగ్గర నుంచి వచ్చిందండి కొత్త మునిగారు వచ్చారట కుర్రమునిగారు ఎవరో వారిని రాజమందిరంలోకి తీసుకురమ్మంటున్నారు అని వచ్చింది కబురు వచ్చింది వెంటనే అక్కడ ఉండేటువంటి దోతలు కాస్త శుక మహర్షిని జనక యొక్క భవనంలోకి ప్రవేశపెట్టారు అక్కడ మంచి బస ఏర్పాటు చేశారు ఆ బసలో ఆయనకి అంతులేని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఓ దాస దాసి జనం ఉన్నారు వాళ్ళని పరిచర్యలు చేస్తున్నారు వారంతా కూడా మంచి అప్సరస లాంటి స్త్రీలనే అక్కడ పరిచారకులుగా పెట్టేశారు అందరూ కూడా వాళ్లే వద్దన్ను కొద్దీ సంగీతాలు వినిపించేస్తున్నారు నాకు అక్కలేదు ముర్రో ఉంటున్నా వినకుండా పిండి వంటలు చేసి పెడుతున్నారు నాట్యాలు చేసి చూపిస్తున్నారు ఏమిటోటో కబుర్లు చదువుతున్నారు ఈ సుఖ మహర్షి గారు ఏం పట్టించుకోవడం లేదు కానీ కనిపించినటువంటి ప్రతి కూడా జనక మహారాజు గారు ఎక్కడున్నారండి అని అడుగుతున్నాడు దానికి మాత్రం ఎవరు సమాధానం చెప్పట్లా ఈ సుఖమహర్షి గారి దగ్గర విశేషం ఏంటంటే ఈ నాట్యాలు ఈ సంగీతాలు ఈ పిండి వంటలు ఆయనకి ఏమాత్రం అక్కలేనివి అయినప్పటికి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల మీద ఆయనకి ఏమాత్రమైన ద్వేషం కూడా కలగలేదు వాళ్ళ మీద ఆకర్షణ లేదు వాళ్ళ మీద విరోధము లేదు అలా సమస్థితిలో అలా ఉండిపోయాడు ఆయన అలా మరో ఏడు రోజులు గడిచిపోయాయి మళ్ళీ యక్ష్టింద్రోజు వచ్చేపటికి జనక మహారాజు గారు సరాసరి వచ్చేసి ఈ కుర్రవాడైనటువంటి సుఖమహర్షి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు ఎందుకంటే అప్పటికి సుఖమహర్షి గారి యొక్క అర్హతను గురించి యోగ్యను గురించి ఈ జనక మహారాజు గారికి పరిపూర్ణమైనటువంటి తృప్తి కలిగింది మొదట సరే అక్కడి నుంచి కొద్దిగా కుసల ప్రశ్నలు అవి ఆ తర్వాత వెంటనే జనక మహారాజు ఆలస్యం తనే సబ్జెక్టులో గెలిపాడు ఆయన ఏమన్నా అంటే ఆయన సుఖమహర్షి నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు చిట్ట దేన్ని పొందాలో దేన్ని తెలుసుకోవాలో అటువంటి ఆత్మానందాన్ని నువ్వు పొందేశావయ్యా ఆ విషయం నీ ముఖంలోనే తెలుస్తోంది నీ తేజస్సులోనే తెలుస్తోంది అయినా కూడా నువ్వు ఎక్కడి దాకా ఎందుకు వచ్చావు పదిహేను రోజుల పాటు నా ఇంటి దగ్గర ఎందుకు పడిగాపులు కాచావు నీకేం కావాలి నీకేమసలు లోటుంది ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ఆత్మానందం నీకు స్వయంగా అనుభవానికి వచ్చాక ఇంకా అసలు ఒకరి దగ్గర నువ్వు పొందవలసింది ఏముందయ్యా నీకు ఎందు ఎందుకోసం ఇక్కడ దాకా కష్టపడి మీ నాన్నగారు ఎందుకు పంపించారు అని అడిగాడు శుక మహర్షి ముందర ఆలోచించి చెట్టు పెట్టుకున్నాడు తన తండ్రిని అడిగినప్పుడు చాలా ప్రశ్నలుగా వేశాడు కానీ తండ్రి ఏం చేశాడు విశ్లేషణ చేస్తూ వాటిల్లో రెండు ప్రశ్నలే ముఖ్యమైనవి తక్కినవన్నీ కూడా అంతవరకు చచ్చు ప్రశ్నలు అని చెప్పేసి తీసిపారేశాడు ఈ రెండు ప్రశ్నలు కిటికైన ప్రశ్నలు ఆ రెండు ప్రశ్నల్ని కనుక విశ్లేషణ చేసినట్లయితే మొత్తం సమాధానం వచ్చేస్తుందని చెప్పేసి మంచి తార్కికంగా యుక్తియుక్తంగా ఆయన విశ్లేషణలు చేసి చూపించాడు అందుచేత ఇప్పుడు ఏం చేశాడంటే సుఖ మహర్షి జనక మహారాజు దగ్గర ఆ రెండు ప్రశ్నలే వేశాడు ఏమిటంటే అయ్యా జనక మహారాజా ఇంత ఆడంబరంగా ఈ సంసారం కనిపిస్తోంది కదా ఈ ఆడంబరమైన సంసారం ఎలా పుట్టింది ఇది ఎలా నశిస్తుంది ఇదే నా సందేహం దీన్ని తెరచడానికి మీరే సమర్థులు మా నాన్నగారు ఆ మాటే చెప్పారు కనుక మీ దయతో నాకు ఈ సందేహాలు తీర్చండి అన్నాడు జనక మహారాజు గారు పరమానందంగా రెండు మూడు గంటల సేపు మహోపన్యాసం చేసేసాడు చేసి కొంచెం గొక్క తెప్పుకుని అమ్మయ్య ఆగాడు ఆగితే షుకుడి మొహంలో ఏమీ సంతోషం కనిపించలేదు తృప్తి కనిపించలేదు జనక మహారాజు మరోసారి గాలి పీల్చుకుని మళ్లీ రెండు మూడు గంటలు మరో మహోపన్యాసం చేసేసాడు రెండు మహోపన్యాసాలు జరిగినా కూడా షుఖమహర్షి ముఖంలో ఏమాత్రం తృప్తి కనిపించబోయేసరికి ఎంతైనా క్షత్రియుడు కదండి ఏమిడయ్యా సందేహం అని ఎగ్గీసేసాడు ఎప్పుడైతే జనక మహారాజు గారు అలా నిగదీసేటప్పటికి సుఖమహర్షి ఏమన్నా అంటే జనక మహారాజా నాకు మీరేమి కొత్త విషయాలు చెప్పినట్టుగా కనిపించట్లే చిన్నప్పుడు పాఠాలు శాస్త్రాలు చదువుకునే రోజుల్లో మా గురువులంతా ఈ పాఠాలే చెప్పారు శాస్త్రాలన్నిట్లోనూ ఈ మాటలే వినిపించాయి తర్వాత నేనే స్వయంగా ముల్లోకాలు తిరిగి నా యోగశక్తిని ఉపయోగించి ఈ త్రిలోకాలని కూడా పరిశీలన చేశాను పరిశీలనం చేస్తే ఈ విషయాలే నా మనస్సుకు నాకు మళ్ళీ గోచరం చేశాయి ఆ తరువాత మళ్లీ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్నలే వేశా మా నాన్నగారు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ విషయాలని చెప్పారు వాక్యాలు వేరుగా ఉన్నాయి విషయ విన్యాసం కొంచెం వేరుగా ఉండొచ్చు ప్రతిపాదన విధానం వేరుగా ఉండొచ్చు అంత మాత్రం తేడాలే తప్ప విషయంలో మాత్రం ఏమీ తేడా అందుచేత నాకు ఏమీ కొత్త విషయం కనిపించడం మహారాజా మీరు పెద్దలు మహాత్ములు మా నాన్నగారే గురించి ఎంతో గొప్పగా చెప్పారు అంచేత మీ దగ్గర నేను ఎక్కువ మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు నా పరిశీలనలో నా మనస్సుకి ఒక విషయం గట్టిగా తోస్తోంది అది మీకు మనవి చేస్తాను ఏమిటంటే ఈ మనస్సు నిండా కర్మవాసనలు నిండి ఉన్నాయి ఇలాంటి కర్మవాసనలు నిండినట్టి మనస్సు వలనే ఈ సంసారమంతా ఆడంబరంగా దర్శనమిస్తోంది ఈ మనస్సును సంపూర్ణంగా నాశనం చేయగలిగినట్లయితే ఈ సంసారం నశించిపోతుంది ఈ సంసారంలో ఇంతకంటే సారం ఏమీ లేదు అని నాకు గట్టిగా తోస్తోంది నా గట్టి నమ్మకం ఇది నిజమా కాదా ఇది మీరు తేల్చి చెప్పండి ఏదో పెద్ద పెద్ద లాజిక్లు నాకొద్దు పెద్ద పెద్ద పెదవాక్యాలు నాకొద్దు నేను సారాంశంగా తేల్చి చెప్పినటువంటి చివరి మాటలను నేను ఏది భావిస్తున్నానో అది తప్పో అది రైటో మీరు ఏదో ఒకటి తేల్చి చెప్పేసేయండి ఎందుకంటే మీరు చెబితే నాకు విశ్వాసం నా మనస్సుకి నా నిర్ణయం వచ్చినప్పటికీ నా స్వబుద్ధితో నేను చేసిన నిర్ణయం మీద నాకు సరైనటువంటి విశ్వాసం నిలవడం లేదు మీరు అనుభవజ్ఞులు గనక స్వయంగా ఆత్మానందాన్ని అనుభవించిన మహానుభావులు గనక ఇది సత్యమోనో కాదో మీరు నాకు అనుమతి ఇచ్చినట్లయితే ఇది సత్యమేన మీరు గనక నాకు బలం ఇచ్చినట్లయితే నేను నా మనోబలంతో నా మనస్సు నేనే నిర్మూలనం చేసేస్తాను దానికి ఎవరి సహాయం నాకు అక్కల శాశ్వతమైన ప్రశాంతితో నిలబడిపోతాను నా మనస్సును నాశనం చేయడం ద్వారా అంటే మనస్సును మనసు కాకుండా చేయడం ద్వారా కనుక మీరు నిష్కర్షగా తేల్చి చెప్పండి అని అడిగాడు ఎప్పుడైతే సుఖమహర్షి ఇలా సూటిగా చెప్పేశాడో జనక మహర్షి గారు ఆనందంతో పొంగిపోయాడు జనక మహారాజు గారి యొక్క కూడా పద్మంలాగా వికసించిపోయింది వెంటనే అన్నా అంటే స్వసంకల్ప బలాద్బద్ధ నిస్సంకల్పశ్చ ముత్యతే ఇంతకంటే ఏం లేదయ్యా అన్నాడు భేష్ అన్నాడు ఇంతకంటే చెప్పాల్సిందేం లేదయ్యా తెలుసుకోవాల్సిందంతా నువ్వే తెలుసుకున్నావు ఇంతకంటే చెప్పాల్సింది లేదు వినాల్సింది లేదు వేరే నిర్ణయం చేయాల్సింది లేదు మానవుడు తన సంకల్ప బలం వల్ల తాను బద్దు అవుతున్నాడు స్వసంకల్పవశాత్ బైతే పోయేదట్లాగా సంకల్పాలు పోతే చాలు సంకల్పాలు పోతే ముక్తుడైపోతున్నాడు నిస్సంకల్పశ్చముచ్యతే సంకల్పాలు ఆపేసేయి సంకల్పాలు నశింపజేసేయి వెంటనే ముక్తి వచ్చేసింది ఇది నువ్వు తెలిసేసుకున్నావు ఇంతకంటే నీకు చెప్పాల్సింది లేదు ఒట్టిగా తెలుసుకోవడం లేదు ఈ తెలుసుకున్న ద్వారా నువ్వు భోగాలన్నీ కూడా పరిత్యాగం చేశావు భోగాల పరిత్యాగం చేయడం ఈ దృశ్య ప్రపంచం మీద ఏ రకమైన ప్రేమ లేదు నీకు ఏ రకమైన ద్వేషమూ లేదు నువ్వు ఈ సహజమైనటువంటి స్థితిలో ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఏ రకమైన బంధాలు లేకుండా తిరుగుతున్నావు నీకు ముక్తి లభించేసింది అంచేది ఇంతకంటే నీకు బంధవలసింది ఇంకేమి లేదు నీ సిద్ధాంతం పూర్తిగా సత్యం దాంట్లో ఏమి సందేహం లేదు అనే జనక మహారాజు తేల్చి చెప్పాడు ఆ విధంగా ఎప్పుడైతే జనక మహారాజు అంటున్నాడో ఆ క్షణంలోనే శుక మహర్షి తన యొక్క మనోబలం చేత మనస్సును లయింపచేసి వెంటనే బ్రహ్మ సమాధిలోకి ఆయన ప్రవేశించేశాడు అంతే ఎప్పుడైతే బ్రహ్మ సమాధిలోకి ప్రవేశించాడో జనక మహారాజు మహానందంగా అక్కడి నుంచి ఆదులు వెళ్ళిపోయాడు మహర్షి జ్ఞాన సమాధిలోకి బ్రహ్మ సమాధిలోకి ప్రవేశించేసి దేహస్మృతి మరచిపోయి అలా ఉండిపోయాడు అలా ఎన్నాళ్ళు ఉన్నాడో ఆయనకే తెలియదు అలా కొన్నాళ్ళు సమాధిలో ఉండిపోయిన తర్వాత ఆయనకి మళ్ళీ స్వస్థితి దేహస్మృతి వచ్చింది అప్పుడు పరమానందపూర్వకంగా జనక మహారాజు దగ్గరికి వెళ్ళి సెలవు తీసుకుని సరాసరం మళ్లీ మేలు శిఖరానికి వెళ్ళిపోయాడు మేరు శిఖరానికి వెళుతూనే మళ్ళీ సమాధిలో కూర్చున్నాడు అలా కూర్చోవడం పదివేల సంవత్సరాల సరాసర అట్టా సమాధిలో కూర్చున్నాడు ఏకధాటిగా నిర్వికల్ప సమాధిలో అలా ఉండిపోయి ఉండిపోయి ఆ శరీరానికి ఉన్నటువంటి శరీర పోషకమైనటువంటి ప్రారాప్త కర్మ నశించిపోగా మేరు శిఖర మీద ఉన్నటువంటి ఆ జ్యోతిర్మయమైనటువంటి శరీరాన్ని కూడా రాల్చేసి సుకా మహర్షి గారు శాశ్వతమైనటువంటి కైవల్యానికి శాశ్వతమైనటువంటి మోక్షానికి మరి విదేహ కైవల్యానికి ఆయన చేరుకున్నాడు ఈ విధంతా విశ్వామిత్రి మహర్షి గారు శ్రీరామునికి బాగా వివరించి చివరికి ఏమన్నా అంటే శ్రీరామ వ్యాసపుత్రుడైనటువంటి సుఖ మహర్షి జనక మహారాజు గారి ఉపదేశం వల్ల ఏ రకంగా శాశ్వత ఆనందస్థితిని చేరుకున్నాడో జనక మహారాజుగారి ఉపదేశం సుఖ మహర్షికి ఏ రకంగా పనిచేసిందో ఏ రకంగా ఉపయోగించిందో మేము చేయబోయేటువంటి ఉపదేశం కూడా నీకు అలాగే అంతమాత్రమే పనిచేస్తుంది ఆ సుఖమహర్షికి తన వివేక బలం చేతనే విషయమంతా తెలిసిపోయింది అయినా తన బుద్ధి యొక్క బలం మీద తనకు అంతగా విశ్వాసం లేకపోవడం చేత తన మీద తనకు అవిశ్వాసం రూపంలో మాలిన్యం ఆమె మీద కొంచెం పట్టుకుంది ఆ స్వల్పమాత్రమైనటువంటి ఆత్మ అవిశ్వాస రూపమైనటువంటి మాలిన్యాన్ని అద్దం మీద పట్టినటువంటి పొగమనులాగా ఉన్నటువంటి మాలిన్యాన్ని జనక మహారాజు యొక్క స్వల్పవాక్యములనేటువంటి ఆ గుడ్డతో అలా తులిచేయంగానే ఆ అద్దం స్వచ్ఛంగా ప్రతిఫలించింది కనుకనే వెంటనే ఆ సుఖమహర్షికి నిర్వికల్ప బ్రహ్మానందానుభవ స్థితి ఆ శాశ్వతమైనటువంటి సమాధి స్థితి లభించింది శ్రీరామ నీ పరిస్థితి కూడా అలాగే ఉంది నీకు కూడా మా ఉపదేశం శాశ్వతంగా ఉండేటువంటి శాంతిని లభిపజేస్తున్న దాంట్లో ఏం సందేహం లేదు నువ్వు ఉపదేశం చేస్తావు నువ్వే మనసులో కలోవలం పెట్టుకోవద్దు అని ఈ విధంగా శ్రీరాముడికి ధైర్యం పలికి విశ్వామిత్ర మహర్షి మళ్లీ ఒకసారి అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి మహర్షుల వంక చూశాడు ఆ సభలో ఎదురుకుండా వ్యాస భగవానుడు అక్కడే కూర్చున్నాడు అంచేత విశ్వామిత్ర మహర్షి ఒకసారి వ్యాస మహర్షి వంక చూసి మహర్షుల కూడా చూసి రాముడి గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పాడు చూడండి మహర్షులారా ఈ శ్రీరాముడి యొక్క వైరాగ్యాన్ని మీరు పరిశీలించండి ఈయన స్వయంగా తన యొక్క పరిశీలనాశక్తితో మరి అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి భోగ్య పదార్థాల మీద ఉన్నటువంటి రుచిని పూర్తిగా కూడా వదిలిపెట్టేశాడు ఆనాడు వ్యాసపుత్రుడైన శుకుడికి ఏ రకమైనటువంటి వైరాగ్యం కలిగిందో ఏ రకమైనటువంటి భోగ్య విరక్తి కలిగిందో ఆ రకంగా ఈ రాముడు కూడా భోగ్య పదార్థాల మీద విరక్తి కలిగింది ఒకడు ఆత్మతత్వాన్ని దర్శించాడా లేదా అనడానికి ఒకటే ఒక గుర్తు అండి భోగ్య పదార్థాల మీద వాడికి రుచి ఉందా లేదా అదే గుర్తు భోగ్య పదార్థాల మీద రుచి ఉంది అంటే వాడికి కలిగినటువంటి ఆత్మజ్ఞానం అది సరైన ఆత్మజ్ఞానం కాదు భోగ్య పదార్థాల మీద వాడికి రుచి కనుక పూర్తిగా తొలగిపోయిందంటే ఆత్మజ్ఞానానికి అంతకంటే వేరే ఇంకా పరీక్షలు అక్కలేదు అంతకంటే గుర్తులు అక్కలేదు చూశారా అది ఈ శ్రీరాముడికి ఎంత పరిపూర్ణంగా లభించిందో సుశారా అని మహర్షులతో అన్నాడు అని మళ్ళీ ఒకసారి శ్రీరాములు తిరిగాడు తిరిగి రామ బంధము మోక్షము అంటే అవేవో దూరం దూరంగా ఎక్కడో బ్రహ్మాండంగా పుస్తకాల్లో ఉన్నాయనుకుంటాయేమో బంధము మోక్షం అనేవి ఎక్కడా దూరం లేవయా వాసనా తానవం రామ మోక్ష వాసనా తానవం రామ మోక్ష ఇత్యుచ్యతే బుధై పదార్థవాసనా దాయం బంధయిత్యభిధీయతే రామ వాసనల యొక్క తగ్గింపు అంటే మనస్సులో పుట్టినటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో అవి బాగా తగ్గిపోతే అది మోక్షం ఆ వాసనలు బాగా ముదిరిపోతే అది బంధం వాసనలు ఇంకిపోతే మోక్షం వాసనలు పెరిగిపోతే అది బంధం జీవితంలో భోగవాసనలు పెరిగిన కొద్దీ బంధం పెరిగిపోతూ ఉంటుంది అంటే ఆ బంధం గట్టిపడిపోతూ ఉంటుంది భోగవాసనలు తగ్గిన కొద్దీ బంధం సడలిపోతూ ఉంటుంది మనిషికి మోక్షానికి చేరువవుతున్న కొద్దీ ఆ బంధం తగ్గిపోతూ ఉంటుంది ఇది పరిస్థితి బంధము మోక్షం అంటే ఇంతే శ్రీరామ తత్వజ్ఞానం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆపాత జ్ఞానం అని రెండేమన్నా యథార్థ జ్ఞానము అని ఆపాత జ్ఞానం అంటే సామాన్యంగా మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మానవులందరికీ కూడా ఆత్మతత్వాన్ని గురించి సాధారణమైనటువంటి అవగాహన ఎంతో ఉంటుంది దీని ఆపాత జ్ఞానం వీళ్ళకి విషయం కొంత తెలుస్తుంది దాని మీద ఉపన్యాసాలు దంచమంటే దంచుతారు కానీ వైరాగ్యం మాత్రం కలగదు ఎంత తన్నుకున్నా వాళ్ళకి భోగాల మీద కాంక్ష తగ్గదు వైరాగ్యపూర్వకంగా ఆత్మజ్ఞానం కలిగితేనే అది ఆత్మ ఆత్మజ్ఞానం అవుతుంది వాడే పండితుడు అనబడతాడు వైరాగ్యపూర్వకంగా జ్ఞానం కలగడంటే ఏమిటి ఎర్రబట్టలు కట్టుకోవడమా గడ్డాలు పెంచుకోవడమా గుళ్ళు గీయించుకోవడమా ఏది జ్ఞానం ఇవేమీ కాదయ్యా జ్ఞానం కుదిరిందా లేదా అనడానికి ముఖ్యమైన గుర్తులు నాలుగున్నాయి ఏమిటంటే ఒకటి వాడికి బలవంత పెట్టినా సరే భోగాల మీద రుచి ఉండకూడదు రెండోది వాడికి ఏ వస్తువుల మీద గాని ఏ పుణ్యాల మీద గాని ఏ లాభాల మీద గాని అపేక్ష ఉండకూడదు మూడవది ఈయన గొప్ప మహాత్ముడు ఈయన విరక్తుడు అని ఊళ్ళో వాళ్ళంతా తన చుట్టుపక్కల వాళ్ళంతా తన గురించి మెచ్చుకోవాలని తన గొప్పగా చూడాలని ఆ దృష్టి వాడుకుండకూడదు ఇక నాలుగవది కీర్తి మీద ఏ రూపంలోనూ కూడా కాంక్ష ఉండకూడదు ఈ నాలుగు వైరాగ్యానికి లిట్ టెస్ట్ వంటివి లిట్మస్ టెస్ట్ అంటే కెమిస్ట్రీలో లిట్మస్ టెస్ట్ అని ఉంటుంది లిట్మస్ పేపర్ కనుక ఉపయోగించినట్లయితే ఆ ద్రావకం ఎసిడిక్ ద్రావకమా ఆల్కహాలిక్ ద్రావకమా అని తేలిపోతుంది ఆ టెస్ట్ చేస్తే ఫైనల్గా తేలిసిపోతుంది అనమాట అట్లాగే ఈ నాలుగు రకాల పరీక్షలు చేసి చూస్తే వీడి వైరాగ్యం నిజమైన వైరాగ్యమా లేకపోతే దొంగ వైరాగ్యమా అని తేలిపోతుంది అయితే విశ్వామిత్ర మహర్షి ఈ మాటి ఆగల ఇంకేమున్నాయంటే ఈ నాలుగు పరీక్షలకి మించిన పరీక్ష మరో ఒకటి ఉందన్నాడు ఏమిటంటే పై చెప్పిన నాలుగు లక్షణాలు కూడా ఆ వ్యక్తిలో ఉన్నప్పటికీ ఆ రకమైన వైరాగ్యం సహజ సిద్ధంగా వాడికి లభించాలట సహజ సిద్ధంగా లభించమంటే ఏమిటి మోక్షం అనేది ఏదో చాలా గొప్ప పదవి గొప్ప స్థితి ఉన్నదిటండి ఈ నాలుగు లక్షణాలు ఉన్నటువంటి వైరాగ్యాన్ని గనక సంపాదిస్తే ఆ మోక్షం లభిస్తుందండి అది లభిస్తే మనం అందరికంటే చాలా గొప్పవాళ్ళం అయిపోతాటండి ఏ తపస్సుల చేత ఏ మహర్షుల్లో పొందలేటువంటి ఉత్తమ స్థితికి మోక్షం అనే స్థితికి వెళ్ళిపోతాటండి అనే భావం మనసులో పెట్టుకుని దానికోసం ఈ వైరాగ్యం అనుభవిస్తే సాధిస్తే ఆ పదవి వచ్చేస్తుంది కదా దానికోసం ఈ వైరాగ్యం అనుభవించక తప్పదు కదా అనే అభిప్రాయంతో వైరాగ్యాన్ని ఎవడైనా కనుక సాధన చేసినట్లయితే అప్పుడు వాడిలో పై నాలుగు లక్షణాలు కలిగినటువంటి వైరాగ్యం వచ్చినా కూడా అది వైరాగ్యం కాదు అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి మోక్షం మీద కోరిక వల్ల కాకుండా ఐహిక పదార్థాల యొక్క నిస్సారత్వాన్ని అసత్యత్వాన్ని గ్రహించడం వల్ల మాత్రమే ఎవరికైనా వైరాగ్యం కలిగినట్లయితే అదే సహజ వైరాగ్యం అని మనం అర్థం చేసుకోవాలి ఒక ఉదాహరణ చెప్పాడు ఏమిటంటే దూరంగా సముద్రం వడ్డు తిరుగుతున్నప్పుడు దూరంగా ఒక వెండి ముద్దలాగా ఏదో కనిపించింది ఏదో వెండి ముద్దలు ఎవరో పారేసుకున్నారా బాబు అనుకుని బుడుంగని పరిగెత్తికెళ్ళాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అది వెండి ముద్ద కాదేమి కాదు అది ముచ్చిపు చెప్ప ఇక్కడ ముచ్చిప్పు ఉందే మనం చూసిన వెండి ముద్ద ఎడిపోయిందిరా అనుకుండగా ఇంకో పక్కకి అక్కడ మళ్ళీ ఇంకో వెండి ముద్ద కనిపించింది అక్కడికి పరిగెత్తాడు అక్కడ మళ్లీ ముచ్చిపు చెప్పే ఇలా పది సార్లు పరిగెత్తగా వాడికి అనుభవం వచ్చింది ఏమనంటే ముచ్చిపు చెప్పులే ఇక్కడ ఎవరు వెండి ముద్దలో పారేసుకోలేదు ఈ ముచ్చపు చిప్పల్లోనే సూర్యకిరణాలు పట్టడం చేత ఈ ముచ్చపు చిప్పలే మనకి వెండి ముద్ద కనిపిస్తున్నాయి అని చెప్పి వాడికి జ్ఞానం కలిగింది అంటే సత్య జ్ఞానం కలిగింది ఇక్కడ ఉన్న సత్య పదార్థం ముచ్చపు చిప్పే తప్పితే ఇక్కడ సత్య పదార్థమైనటువంటి వెండి ఏమీ లేదు సత్యమైన వెండి ఏమీ లేదు అని వాడికి జ్ఞానం కలిగింది అలా జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ తలకాయటి తిప్పి చూశాడు దూరాన మళ్ళీ ఇంకొక వెండి ముద్ద కనిపించింది ఈ మాటు అది వెండి ముద్ద కాదు దాని దగ్గరికి మనం పరిగెత్తికెళ్ళకూడదు అని వైరాగ్య సాధన చేయాలా వీడు ఎప్పుడైతే అది సత్యమైన వెండి కాదు సత్యంగా అది ముచ్చికు చెప్పినటువంటి సత్య జ్ఞానం కలిగిందో అప్పుడు మళ్లీ వాడు వైరాగ్యం కోసం ఏమి సాధన చెయ్యక్కల్లా జ్ఞానం కలగడమే నిజమైనటువంటి వైరాగ్యం కనుక అలా అసత్యత్వ పూర్వకంగా విషయముల యొక్క అసత్య జ్ఞానపూర్వకంగా అసత్యత్వ జ్ఞానపూర్వకంగా ఎవరికైతే వైరాగ్యం కలుగుతుందో అదే నివైన వైరాగ్యం శ్రీరామచంద్ర కనుక నీకు అటువంటి వైరాగ్యం కలిగింది కనుక నీకు సుస్థిరమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినట్టే దాంట్లో సందేహం లేదు అని శ్రీరాముని మెచ్చుకుని మళ్లీ మరొకసారి అక్కడ ఉండేటువంటి మహర్షులు వంక విశ్వామిత్ర మహర్షి ఆ మహర్షులతో ఇట్టు అన్నాడు మహాత్ములారా చూడండి ఒక నేలలో ఉప్పు అనుకోండి ఆ చవిడి ప్రదేశం అయితే అక్కడ ఏం చేస్తాయి అక్కడ ఏ మొక్క ఓ పట్టాను మొలవనే ఒకవేళ మరిచినా ఎక్కువ కాలం బతకదు ఒకవేళ బతిగిన ఏపుగా రాదు కనుక ఒక నెలలో మొక్కలు సరిగ్గా బ్రతకడం లేదంటే బ్రతికినా ఏపుగా రావడం లేదంటే దాని అర్థం ఏమిటి ఆ నెలలో ఉప్పు ఉంది బాగా అని అర్థం ఒక మనిషికి మనస్సులో తత్వజ్ఞానం అనే ఉప్పు గనక చేరినట్లయితే అక్కడ భోగవాసనలు అనేటువంటి మొక్కలు సరిగ్గా పెరగవు అసలు బ్రతకనే బ్రతకవు బతికితే పెరగవు పెరిగితే ఏపుగా రావు కనుక ఇప్పుడు శ్రీరాముని కనుక మనం పరిశీలించినట్టు చూసినట్టయితే ఇతని మనస్సులో తత్వజ్ఞానం అనే బాగా చేరింది ఈ శ్రీరాముల్లో ఆ లక్షణాలని బాగా కనిపిస్తున్నాయి అందువల్ల ఇతనికి హృదయంలో తత్వజ్ఞానం బాగా ఉదయించి వికసించిందని మనం అర్థం చేసుకోవాలి ఆ జ్ఞాన బలం వల్లే ఈ శ్రీరాముడికి ఇప్పుడు కైవల్యానికి మాత్రమే కోరుకుంటున్నాడు ఇప్పుడు అతనికి వేరే కోరికలు లేనే లేవు అంచేది ఇంకా దేనిని కూడా అతను కోరుకోవట్లేదు అయితే మరి సాక్షాత్తుగా శ్రీరాముడికి తత్వజ్ఞానమే కలిగినట్లయితే ఇంక లోటు ఏమిటయ్యా అంటే ఈ శ్రీరాముడు కోరుకునేటువంటి కైవల్యం అతని చేతికి అందాలంటే అతని మనస్సుని కొంచెంగా ఆవరించినటువంటి కొద్దిపాటి మాలిన్యం ఉందో అది కూడా పూర్తిగా తొలగిపోవాలి అది తొలగిపోవాలంటే మంచి హేతువులతో మంచి యుక్తులతో కూడినటువంటి బోధ అతనికి లావాలి అలాంటి యుక్తియుక్తమైనటువంటి బోధలు చేయాలంటే దానికి సమర్థుడైనటువంటి వశిష్ఠ మహర్షి ఒకడే ఎందుకంటే ఆయన జ్ఞానానికి మూర్తిభవించినటువంటి వాడు అనేక మంది మహాత్ములకి జ్ఞానబోధ చేసినటువంటి అనుభవశాలి ఈ రఘువంశ మహారాజులందరికీ కూడా ఆయన కులగురువు ఆయన సర్వజ్ఞుడు ఆయనే ఉపదేశం చేయాలి శ్రీరాముడంతటి ఉత్తమ శిష్యుడికి ఉపదేశం చేయగలిగినటువంటి ఆ ప్రజ్ఞ ఆ సమర్థత ఆ యోగ్యత అర్హత అది వశిష్ఠ మహర్షికి మాత్రమే ఉన్నాయి అని చెప్పి విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షిని బాగా స్తోత్రం చేసి అప్పుడు వశిష్ఠ మహర్షి వైపు తిరిగి వశిష్ట నీకు గుర్తుందా లేదో మనకి ఒకప్పుడు విరోధంగా ఉండేది ఆ రోజుల్లో మన విరోధాన్ని పోగొట్టం కోసం బ్రహ్మదేవుడు మనిద్దరినీ కూడా నిషధ పర్వతం మీద పిలిచి ఆ నిషధ పర్వతం మీద ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో మన ఇద్దరికి కూడా తత్వజ్ఞానం ఉపదేశం చేశాడు ఆ జ్ఞానం సంగతి నీకు ఇప్పుడు గుర్తుంది కదా ఆ జ్ఞానాన్ని నీవిప్పుడు శ్రీరామచంద్రుడికి ఉపదేశం చేయవలసింది అని చెప్పేసి వశిష్ఠ మహర్షిని ప్రార్థన పూర్వకంగా ప్రోత్సాహం చేసేటప్పటికి వశిష్ట మహర్షి నీ పోటీ వీతరాగులైన తత్వజ్ఞులు చెప్పిన ఉపదేశమే శిష్యుల విషయంలో ఫలిస్తుంది సామాన్య గురువులు చెప్పితే అది ఫలించదు ఇక శిష్యులు ఎటువంటి శిష్యులు ఉండాలంటే శ్రీరాముడి లాంటి ఉత్తమ శిష్యుడికి చేసిన ఉపదేశమే సార్థకం అవుతుంది అల్పులకు చేసినటువంటి ఉపదేశం సార్థకం కాదు అందుచేత ఒక మహర్షి నీవు శ్రీరాముడికి ఉపదేశించే అని చెప్పి ఆయన ప్రార్థించేటప్పటికీ సఫలవున్నటువంటి మహర్షులంతా కూడా ఆనందంగా చూశారట ఏమిటంటే విష్వామిత్ర మహర్షి తనే ఉపదేశం చేస్తాను లేచినుంచున్నాడు ముందర అలా ఉపదేశం చేస్తాన విశ్వామిత్ర మహర్షి కొంతసేపు ఉపన్యాసం చేసి ఉన్నట్టుండి బంతి కాస్త వశిష్ట మహర్షి గారి చేతులకు విసిరేసాడు అది చూసి సఫలవున్నవారంతా భేష్ భేష్ బలి బళి అని సపోట్లు కొట్టారట ఎందుకంటే విశ్వామిత్రుడు ఎంత ఆత్మజ్ఞాన సంపన్నుడైనప్పటికి ఉపాధ్యాయుడిగా అనుభవం ఉన్నవాడు కాదు అలాంటి ఉపాధ్యాయ అనుభవం లేదు గనకనే ఆయన మాటిమాటికి శిష్య స్థానంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుణ్ణి మెచ్చుకుంటున్నాడు తప్పితే ఏమి చెప్పాలో సరి ప్రణాళిక మనస్సులో లేదు చెబుతున్నాడుగాని ప్రణాళికా పూర్వకంగా చెప్పట్ల ఈ విషయం సఫలోని మహర్షులంతా కూడా గ్రహించారు విశ్వామిత్రుడు కూడా ఈ విషయం గ్రహించాడు బోధన విషయంలో వశిష్ఠ మహర్షికి ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటో చాకజక్యం ఏమిటో నేర్పేమిటో విశ్వామిత్ర మహర్షికి స్వయంగా తెలుసు ఎందుకంటే ఒకప్పుడు ఈ విశ్వామిత్ర మహర్షి గారు రాజుగా ఉన్న రోజుల్లో ఈ విశ్వామిత్ర మహర్షి గారు కూడా ఆ వశిష్ఠ మహర్షి గారి యొక్క అందుకే విశ్వామిత్ర మహర్షి ఈనాడు హృదయపూర్వకంగా వశిష్ఠ మహర్షిని మీరే ఉపదేశం చేయండి అని ప్రార్థన చేశాడు అలా విశ్వామిత్ర మహర్షి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే వశిష్ఠ మహర్షి చిరునవ్వులు చిందిస్తూ చిత్త మహర్షి మీ ఆజ్ఞాప్రకారంగానే చెబుతాను ఎందుకంటే నీలాంటి పెద్దల మాట దాటకూడదు కదా అనేశాడు విశ్వామిత్రుడు ఇప్పుడు మహర్షిగా ఉండి చేతిలో కమండలం పెట్టుకు తిరుగుతున్నాడు ఇప్పుడు ఎంత మహర్షిగా ఉన్నా ఒకప్పుడు ఆయన చక్రవర్తిగా వెలుగు వెలిగిన ఆ రోజుల్లో వశిష్ఠ మహర్షి ఆయన దగ్గర మంత్రిగా ఉండి చిత్తం ప్రభు చిత్రం ప్రభు అన్నవాడే అందుకే ఆ పాత అలవాటు ప్రకారంగానే అది పూర్తిగా పోక విశ్వామిత్ర మహర్షి ఏం చేశాడంటే ఇప్పుడు తన ప్రార్థన కూడా మామూలుగా శిష్యుడు చేసినట్టుగా చిన్న మహర్షి చేసినట్టుగా కాకుండా మంచి ధాటుగా మహారాజు ప్రార్థన చేశాడు వశిష్ఠ మహర్షిని చేసి ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉపదేశం చేయండి అనేసాడు దానికి తగ్గట్టుగానే వశిష్ఠ మహర్షిగాడు కూడా పాత అలవాటు ప్రకారంగానే చిత్తం మహాప్రభు మీ ఆజ్ఞ అన్నట్టుగా చిత్తమంటూ ఉపక్రమణం చేశాడు అయితే వశిష్ఠ మహర్షిలో ఉన్నటువంటి భేదం ఏమిటంటే వశిష్ఠ మహర్షికి ఏమి బోధించాలో ఎలా బోధించాలో ఎంతవరకు బోధించాలో అదంతా మనస్సులో ఒక ప్రణాళికగా ఉంది శ్రీరాముడిలో శ్రీరాముడి ఆలోచనల్లో ఎక్కడ లోపం ఉందో అది ఆయన బాగా గమనించి ఎట్టు పెట్టాడు ఏమిటంటే అది బాధ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుడి యొక్క లక్షణం అది శ్రీరాముడిలో వివేక ఉదయం కలిగినందుకు స్వయంగా విశ్లేషణ కలిగినందుకు వశిష్ఠ మహర్షి కూడా చాలా సంతోషంగానే ఉంది కానీ శ్రీరాముడికి కలిగినటువంటి వివేకంలో వైరాగ్యంలో శ్రీరాముడికి శాస్త్ర రహస్యాలు కొన్ని పట్టుబడకుండా జారిపోతున్నాయి అందుచేతనే ఒక్కోసారి శాస్త్రాలను కూడా నిందిస్తున్నాడు శ్రీరాముడు అది కాకుండా తనకు కలిగిన ఆలోచనలను శ్రీరాముడు క్రమబద్ధం చేసుకోలేకపోతున్నాడు అంచేత వశిష్ట మహర్షి మున్ముందుగా మోక్ష ఆకాంక్ష కలిగినటువంటి ముమ్ముక్షు ఏ రకంగా ఆలోచించాలి ఏ రకంగా ప్రవర్తించాలి ఏ రకంగా సాధన చేయాలి మొత్తం మీద ముమ్ముక్షు యొక్క వ్యవహారం అంతా ఎలా ఉండాలి మోక్షం మీద ఆసక్తి కలిగినటువంటి ముముక్షు అనబడేవాడు ఏ రకంగా వ్యవహరించాలి అనే విధానం అంతా క్రమబద్ధం చేసి దాన్ని బోధించాలని నిశ్చయం చేసుకున్నాడు ఈ విషయాన్ని ముముక్షువు యొక్క వ్యవహారాన్ని బోధించబోతున్నాడు గనుకనే ఈ ప్రకరణానికి ఈ అధ్యాయానికి ముముక్షు వ్యవహార ప్రకరణము అని పేరు పెట్టారు వశిష్ట మహర్షి తన మనస్సులో వేసుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా ఆయన ఉపదేశం ప్రారంభించాడు ఆయన ఏమన్నా శ్రీరామ భగవంతుడైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టి ఆది కాలంలో నన్ను మానసపుత్రుడుగా ఆయన సృష్టి చేశాడు మానసపుత్రుడిగా జన్మించినటువంటి నాకు రాబోయే సృష్టిలో జీవులంతా కూడా ఉత్తమ శాంతిని అందుకోవటానికి కావలసినటువంటి ఉత్తమ జ్ఞానాన్ని నాకు ఉపదేశించాడు ఎవరికి నా కోసం కాదు నా ద్వారా ఈ జీవులందరికీ కూడా సృష్టిలో రాబోయేటువంటి జీవులందరికీ కూడా ఈ జ్ఞానం సంక్రమించి వారికి ఉత్తమ జ్ఞానం నా ద్వారా సంక్రమించాలనేటువంటి సంకల్పంతో ఆ బ్రహ్మదేవుడు నాకు సృష్టి ఆది కాలంలో ఉపదేశం చేశాడయ్యా ఆ ఉపదేశం చేసిన తత్వాన్ని ఆ జ్ఞానాన్ని నీకు ఇప్పుడు నేను ఉపదేశం చేయబోతున్నాను సావధానంగా విను అన్నాడు రాముడు భేదం గమనించేశాడు రాముడు చాలా సూక్ష్మ వుద్ధి కదా విశ్వామిత్రుడేమో పర్వతం మీద వీళ్ళిద్దరికీ కలిపి బ్రహ్మదేవుడు చేసినటువంటి ఉపదేశాన్ని అందించమంటున్నాడు వశిష్ఠుడేమో అంతకుముందు చాలా చాలా సృష్టి ప్రారంభ ఇంకా సృష్టి బాగా దరక్క ఈ జీవులంతా బయటికి రాకముందు ఆ రోజుల్లో బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షి ఒక్కడిని కూర్చోబెట్టి చేసినటువంటి ఉపదేశాన్ని నీకు అందిస్తానంటున్నాడు అంచేత ఈ రెంటికి ఏదో సమన్వయం ఉండే ఉంటుంది కానీ ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి భేదం ఉందిక ఈ రెండు ప్రతిపాదనలు జరిగి వీడికి సమన్వయం జరగాలి ఇదంతా జరగాలంటే చాలా దూరం సాగితే గానీ ఈ ఉపదేశం పూర్తయ్యేట్టుగా లేదు శ్రీరాముడికి మనసులో ఒక ప్రత్యేకమైన సందేహం ఇప్పుడు పట్టు పిలుస్తోంది అందుచేత మున్ముందుగా ఈ సందేహాన్ని తిరిగిపోతే మంచిది అభిప్రాయంతో ఆయన ఏం చేశాడంటే శ్రీరాముడు వశిష్ఠ మహర్షి గారిని కొంచెం ఆపి అయ్యా గురుదేవా ముందుగా నాకు సందేహం ఉంది అది ముందర తీర్చండి ఏమిటంటే సుఖ మహర్షి ఏమో కొడుకు వ్యాస మహర్షి ఏమో తండ్రి ఆ వ్యాస మహర్షి ఏమో అపార జానమూర్తి మహాతపస్వి అని పేరు కొడుకు అయినటువంటి శుకుడికేమో ముందర విదేహ కైవల్యం వచ్చేసింది విదేహ మోక్షం వచ్చింది అని చూస్తున్నారు తండ్రి అయినటువంటి వ్యాసుడికేమో ఇంతవరకు కూడా విదేహ కైవల్యం రాలేదు పరిపూర్ణమైన మోక్షం రాలేదు అని చూతున్నారు శుకుడు శిష్యుడు కొడుకు కూడా ఎవరికి వ్యాసుడికి వ్యాసుడేమో తండ్రి గురువు కూడా గురువుకి మోక్షం రాలేదు శిష్యుడికి వచ్చేసింది తండ్రికి మోక్షం రాలేదు కొడుకుకి వచ్చేసింది ఇది ఎలా జరిగిందండి పైవాడికే జ్ఞానం రాబోదే కిందివాడికి ఎట్లా వస్తుంది పైవాడికే మోషన్ రాబోదే కిందివాడికి ఎట్లా వస్తుంది ఇది నాకు సందేహంగా ఉంది ఇది తీర్చండి అన్నాడు ఈ మాట విని మాన్సి అనుభవజ్ఞుడైనటువంటి వశిష్ఠ మహర్షి కూడా కొద్ది క్షణాలు ఎందుకంటే ఆయనకి రెండు జిక్కులు వచ్చాయట ఏమిటంటే శ్రీరాముడు కొత్తగా ప్రశ్న తనేమో మనస్సులో ఒక బోధన ప్రణాళిక తయారు చేసుకున్నాడు ఇలా ప్రశ్న వేశాడు ప్రశ్న బట్టి పక్కకి ప్రశ్న బట్టి పక్కకి పోతుంటే తన ప్రణాళిక కాస్త ఎటో పోతుంది అలా పోవడానికి అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడు అంగీకరించడు అయితే శిష్యుడు వేసినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ముందుకు పోతే అది సరి అయిన బోధకాలు అందుచేత ఈ ప్రశ్నకు తను చెప్పేటువంటి సమాధానం కూడా తను మనస్సులో ఏర్పాటు చేసినటువంటి బోధన ప్రణాళికలో కలిసిపోవాలి ఇది ఒక సమస్య రెండో సమస్య ఏంటంటే రాముడు వేసిన ప్రశ్నలో సమాధానం చెప్పాలంటే ఆ చెప్పిన సమాధానం తృప్తికరంగా ఉండాలంటే రాముడికి మోక్షం అంటే ఏమిటో మోక్ష లక్షణాలు బాగా తెలియాలి మోక్షం అంటే ఏమిటో తెలియాలంటే సృష్టి లక్షణాలు తెలియాలి మోక్ష లక్షణము సృష్టి లక్షణము చెప్పాలి అంటే చాలా వివరం రావాలి ఇది రెండో అంశం ఈ రెండు అంశాలు సమన్వయం కాలిప్పుడు అందుచే దాంతోపాటు ఇంకో సమస్య ఏంటంటే మూడో సమస్య జీవన్ముక్తి అని ఒకటి విదేహముక్తి అని రెండు ఉన్నాయి ఈ రెండు ముక్తుల యొక్క లక్షణాలేమిటి వీటికి గల భేదాలేమిటి వీటికి గల సమన్వయం ఏమిటి ఇవంతా కూడా చెప్పాలి అందుచేత ఇవన్నీ కూడా మళ్ళీ తన ప్రణాళికతో ఏకీభవించాలి ఇది ఎట్లాగాని కొద్ది క్షణాలు విధానం ఏర్పాటు చేసుకుని వశిష్ఠ మహర్షి గారు శ్రీరామ కొంచెం జాగ్రత్తగా విను విషయం కొంచెం క్లిష్ట దశలోకి చేరుతోంది కొంచెంసేపు క్లిష్టంగా ఉంటుంది తర్వాత అయిపోతుంది ఏకాగ్రంగా విను ఏమిటంటే పరమాత్మ చైతన్యము ప్రకాశం ఇలాంటి పదాలని ఉపయోగిస్తూ ఉంటారు పరమాత్మన్నా చైతన్యమన్నా ప్రకాశమన్నా ఒకటే అందుకే ఒక్కొక్కసారి పరమాత్మ చైతన్యమని చిత్ ప్రకాశమని ఇలా పదాలు కూడా ఉపయోగిస్తూ ఇవన్నీ కూడా ఒకే పదార్థాన్ని సూచిస్తే పరమాత్మ అని సామాన్యంగా అటువంటి ఆ పరమాత్మలో ఇంతవరకు ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు లీనమైపోయాయో వాటికి లెక్క చెప్పలేం ప్రస్తుత కాలంలో కొన్ని బ్రహ్మాండాలు జీవించున్నాయి ఇప్పుడు ఇవి కూడా ఇన్ని అని లెక్క పెట్టి చెప్పడం సాధ్యం కాదు ఇంకా భవిష్యత్ కాలంలో ఇంకా కొన్ని కోట్ల కోట్ల కోట్ల బ్రహ్మాండాలు ఉద్భవించబోతున్నాయి ఉద్భవించ లయించబోతున్నాయి తరంగాల్లాగా తరంగాల్లాగా వస్తూ వస్తూ వస్తూ సాగిపోతూ ఉంటాయి ఆ లెక్క అసలే చెప్పలేదు అన్నాడు ఈ మాటలు వినేసి రాముడు మధ్యలో అందుకుని అన్నాడు ఏమిటంటే గురుదేవా ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలకు ఇటువటు రెండు గట్లు ఉన్నాయండి ఏమిటంటే భూతకాలం అని ఒక గట్టు భవిష్యత్ కాలం అని ఒక గట్టు ఈ రెండు గట్ల కాలంలో మధ్యలో ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి బ్రహ్మాండాలని ఉన్నాయి ఈ రెండు గట్ల మధ్యలోనూ ఉన్నటువంటి బ్రహ్మాండాలకే లెక్క మీరు చెబుతూ ఉంటే అసంఖ్యాకంగా ఉన్నాయని మీరు చెబుతూ ఉంటే ఈ గట్లకి అవతల ఇటువాటు ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాలు అన్నాయే వాటికి ఒక గట్టే ఉంటుంది ఇటుపక్క ఎడంచేతి పక్క ఉండేటువంటిది అంటే భూతకాలంలో ఉండేటువంటి బ్రహ్మాండాలకి ఈ గట్టు ఉండదు భవిష్యత్ అనేటువంటి భూతకాలం గట్టు ఉండదు భవిష్యత్తులో రాబోయేటువంటి బ్రహ్మాండాలకి అంటే కుడి పక్క ఉండేటువంటి ఈ బ్రహ్మాండాలకి ఎడం పక్క గట్టు ఉండదు అంటే భూతకాలం అనే గట్టు ఉండదు కనుక వాటికి ఒక ఉంటుంది ప్రస్తుతం ఉన్నటికి రెండు పక్కలా గట్లు ఉన్నటువంటి బ్రహ్మాండాలకే లెక్కలేదంటుంటే ఒక గట్టే ఉన్నటువంటి బ్రహ్మాండాలకు లెక్కంటూ ఉంటుందా కనుక బ్రహ్మాండాలు అసంఖ్యాకములు అంటే నాకేమీ సందేహం లేదు మీరు చక్కగా చెప్పారు కనుక ఇక ముందరికి వెళ్ళండి అన్నాడు ఎప్పుడైతే రాముడు ఇలా తను ఏమి చెప్పబోతున్నాడో దాన్ని కొంతవరకు రాముడు గ్రహించేశాడు చెప్పేసి వశిష్ట మనిషికి ఆనందం కలిగిందట అలా సంతోషించి ఆయన ఏమన్నా అంటే శ్రీరామ ఈనాటి వర్తమాన కాలంలో ఉన్న బ్రహ్మాండాలన్నీ ఎక్కడున్నాయో కొంచెం ఆలోచించు ఆకాశంలో గదా ఉన్నాయి విని ఆకాశం అంటే ఏమిటి చోటు చోటంటే ఏమిటి అంటే ఏది ఉంటే రెండు వస్తువులు విడివిడిగా ఉండటానికి సామర్థ్యం ఉంటుందో సాధ్యం అవుతుందో అటువంటి దాన్ని చోటు అని పిలుస్తారు అంటే వస్తువులకు అవకాశాన్ని ఇచ్చేదాని పేరు చోటు దాని పేరే ఆకాశం ఇది ఒక నిర్వచనం దీన్నే మరో రకంగా తిప్పి చూడు తిప్పి చూస్తే మనకి ఆకాశం అంటే మరో రకాల నిర్వచనం వస్తుంది చోటన్నా ఆకాశం అన్న నిర్వచనం ఏంటంటే మొదటి నిర్వచనం ప్రపంచంలో రెండు వస్తువులు ఇది వేరు ఇది వేరు అనేటువంటి మనం గ్రహించేందుకు వీలుగా విడివిడిగా వాటిని అట్టి అవకాశం ఏది అది ఆకాశం అని ఒక నిర్వచనం అన్నాడు ఆ తర్వాత ఆయన బోధిస్తున్నాడు నేను చెప్పినటువంటి ఈ నిర్వచనాన్నే మరో రకంగా తిప్పిసోడు మనకు తెలిసినటువంటి పదార్థాలన్నీ దేంట్లో ఉంటాయో అది ఆకాశం అని ఇప్పుడు నిర్వచనం ప్రకారం మన తేలింది మంచిదే అయితే నీకు తెలిసిన పదార్థాలన్నీ బాగా ఆలోచించుకో నీకు తెలిసిన పదార్థాలలో నీ స్వప్న కూడా ఉందా లేదా ఉంది కదూ ఏ స్వప్న నదులు కొండలు మొదలైన కూడా నీకు కనిపిస్తూ అటువంటి స్వప్న ఆకాశం ఒకటి ఉంది అంటే స్వప్నంలో ఆకాశం కూడా మనం చూస్తుంటాం కదండి ఆ స్వప్న ప్రపంచంలో మనం చూసినటువంటి నదులు కొండలు ఆకాశం మొదలైనవన్నీ కూడా ఈ బయట కనిపించేటువంటి ఆకాశంలో ఎక్కడ ఉన్నాయి అది నువ్వు చెప్పగలవా అని అడుగుతున్నాడు వశిష్ఠ మహర్షి అంటే దీన్ని మన ప్రస్తుత భాషలో చెప్పుకుంటే ఒక త్రీ డైమెన్షనల్ గ్రాఫ్ కనుక వేసినట్లయితే ఆకాశంలో ఏ వస్తువు అయినా సరే ఏ పొజిషన్లో ఉందో దాన్ని ఫిక్స్ చేసేవచ్చు అదేవిధంగా కల్లో కనిపించేటువంటి కొండలు కల్లో కనిపించినటువంటి నదులు ఈ బహిరాకాశంలో మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆకాశంలో ఎక్కడున్నాయో ఫిక్స్ చేసి నువ్వు చెప్పగలవా అని వశిష్ఠుడు అడుగుతున్నా అనమాట అని అడిగి ఆయనే సమాధానం చెప్పాడు ఈ ప్రస్తుత మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆకాశంలో అవి ఎక్కడా లేవయ్యా అంతవరకు ఖాయం అయితే నువ్వు వాటిని చూసావు కదా చూసినప్పుడు అవి ఎక్కడున్నాయి ఇప్పుడు లేవు సరే నువ్వు చూసిన సమయంలో అవి ఎక్కడున్నాయని అడిగాను అనుకో అప్పుడేం చదువుతావు నువ్వు నువ్వేమంటావంటే ఎక్కడ ఉంటామేటండి అవన్నీ మనస్సులోంచే పుట్టాయి మనస్సులోనే ఉన్నాయి ఆ సమయంలో మనస్సులోనే లయించిపోయాయి అంటావు సరేలేవయ్యా ఆ విధాంతం అంటే అటు పెట్టు ఎక్కడి నుంచి పుట్టాయి ఎక్కడ లయిస్తున్నాయి అవన్నీ ఆ మనకి ఇప్పుడు మనం అప్పుడు చూసినటువంటి ఆ స్వాపికమైనటువంటి నదులు పర్వతాలు మొదలైనవి ఎక్కడున్నాయి అనేది ప్రశ్న ఎక్కడున్నాయి అంతవరకు మనం మాట్లాడదాం అదే మనకు కావాలి ఇప్పుడు మనస్సులోనే ఉన్నాయి అంటావు ఒప్పుకున్నాం స్వప్నంలో నువ్వు చూసినటువంటి ఆ నదులు ఆ కొండలు ఆ మబ్బులు అప్పుడు చూసిన ఆకాశము ఆకాశంలో నక్షత్రాలు అవన్నీ కలిసి నీ మనస్సులో ఉన్నాయి అంటే ఏడనమాట నీ మనస్సు అన్ని రకాల పదార్థాలకి చోటిస్తోంది పదార్థాలకి ఏదైతే చోటిస్తోందో ఏదైతే రెండు పదార్థాలను విడివిడిగా చూసేటువంటి సవకాశాన్ని కలిగిస్తోందో అది ఆకాశం అని చెప్పుకున్నాం ఇప్పుడు నీ మనస్సులో కొండలు నదులు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అంటే వస్తువులను వేరువేరుగా చూసేందుకు అవకాశం ఇస్తోంది కదా మనం చెప్పుకున్న నిర్వచనం ప్రకారం నీ మనస్సు కూడా ఒక ఆకాశమే కావాలి తప్పదు కదా అందుచేత నీ మనస్సును కూడా ఒక ఆకాశం పిలుస్తారు ఏమిటంటే మానస అని పిలుస్తారు అంటే మనస్సు ఆకాశం అనమాట ఎందుకంటే మనస్సు కూడా ఆకాశంగా వ్యవహరిస్తోంది కదా అందుకోసం నిర్వచనం ప్రకారం అటు చెప్పాలి ఇకపోతే నీవు స్వప్నంలో ఒక ఆకాశాన్ని చూశావు ఆకాశంలో నక్షత్రాలు చూశావు మబ్బులు చూసావు వానల బట్టను చూసావు అవన్నీ చూశావు ఇప్పుడు మనస్సులో కూడా నువ్వు స్వప్నంలో ఒక ఆకాశాన్ని నువ్వు చూశావు కదా ఆ ఆకాశం ఇప్పుడు ఎక్కడుంది ఈ ఆకాశంలో అంటే నేను స్వప్నంలో చూసినటువంటి ఆకాశం కూడా నా యొక్క మానసాకాశంలోనే ఇమిడిపోయిందండి అని చదువుతావు అంతే తప్పితే ఇప్పుడున్న ఈ ఆకాశంలో ఆకాశం విడిగా కనిపించావు కనిపించదు ఎందుకంటే అది మనస్సులో పుట్టింది మనస్సులోనే ఉంది అందుచేత ఆ స్వప్న కాలంలో నేను చూసినటువంటి స్వాప్ ఆకాశం అది మానసాకాశంలోనే భాగంగా ఉండిపోయింది మంచిది కానీ చెప్పింది బాగా గమనించుకో బాగా పరిశీలించి చూస్తే స్వప్న మాత్రమే కాదు ఈ బయటి ప్రపంచం కూడా నీ మీదే ఆధారపడి ఉంది నీ మనస్సు మీదే ఆధారపడి జీవిస్తోంది చివరికి నీ మనస్సులోనే లయిస్తుంది ప్రస్తుతానికి జీవించడం మాత్రం నీ మనస్సు మీదే ఆధారపడి ఈ ప్రపంచం జీవిస్తుందని చెప్పడానికి ఎక్కువ కష్టపడకల్ల ఎందుకంటే నీ మనస్సు ఉంటే నీకు ఈ ప్రపంచం ఉంది మనస్సు లేకపోతే ప్రపంచమే లేదు ఇది అందరికీ తెలిసిన సత్యమే కనుక స్వప్న ప్రపంచం మాత్రమే కాకుండా ఈ జాగ్రత్త కాలంలో అంటే మెలకువ సమయంలో నువ్వు చేసేటువంటి ఈ బయట ప్రపంచం కూడా నిజానికి నీ మనస్సు మీదే ఆధారపడి ఉంది నీ మనస్సులోనే ఉంది నువ్వు బాగా విశ్లేషణ చేసిన వాడు గనక నువ్వు ఈ మాట గ్రహించగలవు కేవలం పై పైకి చూసే వాళ్ళు ఈ విషయాన్ని సొంతగా గ్రహించలేరు త్వరగా కానీ బాగా పరిశీలన చేసి తర్కబద్ధమైన ఆలోచనలతో నిర్వచనాలు చేసుకుని ఆ నిర్వచనాల మీద ఆధారపడి తమ ఆలోచనలను సాగించేటువంటి నీ పోటీ విశ్లేషణశీలు అయినటువంటి పరిశీలకులు పరీక్షకులు వాళ్ళు దీన్ని గ్రహించగలుగుతారు ఏమని ఈ బయటి ప్రపంచం అంతా కూడా అది కూడా మనస్సు మీదే ఆధారపడింది ఎవరి మనస్సు మీద నీ మనస్సు మీద కనుక ఈ ఈ బయట ప్రపంచంలో నువ్వు దేన్ని ఆకాశం అని పిలుస్తున్నావో అది కూడా నీ మనస్సులోనే ఏమిడి ఉంది అని చెప్పక తప్పదు ఈ బయట ప్రపంచంలో కనిపించే వస్తువులన్నిటికంటే ఆకాశం చాలా సూక్ష్మమైనది సూక్ష్మమైంది అంటే ఏమిటి ఈ సూక్ష్మం అనే పదాన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఈ ప్రకరణలో ఏ పదార్థమైతే ఎక్కువ ఇంద్రియాలతో గ్రహింపబడుతూ ఉంటుందో అటువంటి పదార్థం స్థూల పదార్థం ఏ పదార్థమైతే తక్కువ ఇంద్రియాల చేత గ్రహింపబడుతూ ఉంటుందో అది సూక్ష్మ పదార్థం అది నిర్వచనం ఉదాహరణకి భూమిని తీసుకోండి భూమిని మనం కంటితో చూసి గుర్తుపట్టచ్చు చేతితో తాకి గుర్తుపట్టచ్చు ముక్కుతో వాసన చూసి గుర్తుపట్టచ్చు నాలిక మీద వేసుకుని రుచి చూసి గుర్తుపట్టచ్చు రెండు భూఖండాలను తీసుకుని అంటే రెండు రాళ్ళు అనుకోండి ఒకదానికేసి ఒకటి కొడితే అప్పుడు శబ్దం వస్తే దాన్ని బట్టి కూడా ఇక్కడ రెండు వస్తువులు ఉన్నాయి రాళ్ళనే వస్తువులు అని మనం భూ పదార్థాన్ని మనం గుర్తుపట్టవచ్చు ఈ విధంగా భూమి అనేటువంటి పదార్థం ముక్కు చెవి కన్ను చర్మం నాలుక అంటే ఐదింద్రియాలతో కూడా దాన్ని మనం గుర్తుపట్టగలం అన్నమాట అదే వాయువుని తీసుకోండి వాయువుని తీసుకుంటే దాన్ని కంటితో గుర్తుపట్టలేం ముక్కుతో కూడా గుర్తుపట్టలేం ఇతర వాసనలు ఏవి దాంట్లో కలవకపోయినట్లయితే కేవలం పరిశుద్ధంగా ఉన్న వాయుని మనం ముక్కుతో కూడా గుర్తుపట్టలేం దాన్ని నాలుకతో కూడా గుర్తుపట్టలేం అయితే అది ఒంటికి తగిలితే మనం దాన్ని గుర్తుపడతాం లేదా హోరు గాలి శబ్దం ఏదైనా చెవులకి తగిలినట్లయితే ఆ శబ్దాన్ని బట్టి గాలి వీస్తోంది మనం గుర్తుపడతాం అంటే గాలిని మనం చర్మము చెవులు అనేటువంటి రెండు ఇంద్రియాలతో మాత్రమే మనం గుర్తుపడతాం కనుక భూమి ఏమో ఐదింద్రియాలతో మనం గుర్తుపడతాం వాయునేమో కేవలం రెండు ఇంద్రియాలతో మాత్రమే మనం గుర్తుపడతాం అంచేత మన నిర్వచనం ప్రకారంగా భూమి కంటే వాయువు చాలా సూక్ష్మం ఇక ఆకాశం దగ్గరికి రండి ఆకాశాన్ని దేరితో గుర్తుపడతారు దాన్ని గుర్తుపట్టడానికి పంచేంద్రియాల్లో ఏది కూడా దాన్ని గుర్తుపట్టలేదు అయితే మరి ఆకాశం ఉందని మనకటి తెలుసు అంటే దాన్ని గుర్తుపడటానికి ఒకే ఒక పరోక్ష మార్గం ఉంది పరోక్ష మార్గం అంటే ఇండైరెక్ట్ మార్గం అనమాట డైరెక్ట్గా ఇంద్రియాలతో దాన్ని గ్రహించలేము పరోక్ష మార్గం ద్వారా మాత్రమే గుర్తించగలం ఏమిటా పరోక్ష మార్గం అంటే రెండు వస్తువులు ఒకదానికోటి కొట్టుకుంటే శబ్దం వస్తుంది శబ్దం వినిపిస్తే దాన్ని బట్టి రెండు వస్తువులు అంతకుముందు వేరు ఉన్నాయని అవి ఇప్పుడు దగ్గరగా వచ్చి ఒకదానికోటి టీ కొట్టుకున్నాయని అందుచేత శబ్దం వస్తుందని మనం ఊహిస్తాం అంటే ఏమైంది ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే రెండు వస్తువులకు ఘర్షణ ఏర్పడాలంటే అవి మొదట్లో కొంచెం దూరంగా ఉండాలి తరువాత దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చి ఢీ కొట్టుకోవాలి అని దూరంగా ఉన్నాయంటే అర్థం ఏమిటి వాటి మధ్యలో అవకాశం ఉంది అవకాశం అంటే ఆకాశం కనుక మధ్యలో ఆకాశం ఉంటే అవి వచ్చి కొట్టుకుంటాయి అందుచేత శబ్దం వస్తుంది కనుక శబ్దం వచ్చేసరికి ఈ ప్రపంచంలో శబ్దం పుట్టాలంటే జరుగుతుంది వాటి మధ్యలో ఆకాశం ఉండి తిరాలన్నమాట కనుక పుట్టిన శబ్దం మరొక చోటికి ప్రసారం కావాలంటే మాత్రం వాయువు యొక్క సహాయం కావాలి వేరే విషయం కొంతమంది ఏమనుకుంటుంటారంటే ప్రసారం అయ్యేందుకు వాయువు సాధనం కనుక వాయువే శబ్దోత్పత్తికి కారణం అనుకుంటారు వాయువు శబ్ద ప్రసారానికి కారణం తప్పితే శబ్ద ఉత్పత్తికి కారణం కాదు శబ్ద ఉత్పత్తి కారణం వల్ల ఏంటంటే వస్తువులు దూరంగా మొదటి ఉండి వచ్చి కొట్టుకోవడమే కనుక శబ్దోత్పత్తికి కారణమనేది సాక్షాత్తుగా కారణమనేది ఆకాశమే మనం గ్రహించాలి కనుక పెద్దలు ఏం చెప్పారంటే శబ్ద గుణకం ఆకాశం అంటే ఆకాశం యొక్క గుణం ఏమిటంటే అది శబ్దము ఆ విధంగా ఒక శబ్దం పుట్టినప్పుడు చెవి యొక్క సహాయంతో మనం శబ్దాన్ని గ్రహిస్తాం గనక ఆ విధంగా చెవి మనం శబ్దాన్ని ఊహిస్తాం గనుక మనం ఏమన్నామంటే శబ్దం అనే ఆకాశం అనేది పరోక్షంగా మనకు తెలుస్తుందండి అన్నారు అలాగే మనం ఇక్కడ కూర్చున్నాం ఇంటి కప్పుకి మనకి మధ్యలో ఇంకా ఏం కనిపించట్ల అని చెది మధ్యలో ఆకాశం ఉందండి అని మనం చదువుతున్నాం అందుకే ఎలా చదువుతున్నాం ఏమీ కనిపించడం లేదు కనుక వస్తువు కనిపించేదే కనుక ఇక్కడ ఇంటి కప్పు నేల అనేవి రెండు విభిన్న వస్తువులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి కనుక ఈ ప్రత్యక్షాన్ని బట్టి పరోక్షంగా ఆకాశం ఉంది ఊహిస్తున్నాం కనుక ఈ విధంగా విశ్లేషణ చేసినప్పుడు ఆకాశం అనేదాన్ని మనం పంచ జ్ఞానేంద్రియాల్లో ద్వని ద్వారాను కూడా గ్రహించలేక అంటే సూటుగా దేని ద్వారాను దొరక్క అతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఆకాశాన్ని పరోక్ష విధానంతోనే గుర్తిస్తున్నాం కనుక ఆకాశం ఈ పదార్థాన్ని అతి సూక్ష్మతమము అని పెద్దలంతా అంటున్నారు అంటే పంచ జ్ఞానేంద్రియాల్లో కనీసం ఒక ఇంద్రియం కూడా దీన్ని గ్రహించలేదు కేవలం పరోక్ష విధానంతో మాత్రమే దీన్ని గ్రహించగలం ఆకాశం అనేది అత్యంత సూక్ష్మమైనటువంటి వస్తువు సూక్ష్మతమైన వస్తువు ప్రపంచంలో మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంటే పరిశీలన చేస్తే ఏది సూక్ష్మ వస్తువో అది స్థూల వస్తువుని వ్యాపించి ఉంటుంది జలం భూమి కంటే సూక్ష్మమైనది అందుచేత భూమి చుట్టూ జలం ఉంటుంది జలం కంటే కూడా తేజస్సు వాయువు అనేవి ఇంకా సూక్ష్మమైనవి అంచేత ఆకాశం అంతా వ్యాపించి ఉంటాయి అవి ఈ జలము భూమి చుట్టూ తా వ్యాపించి ఉంటాయి ఆకాశం వీటి కంటే సూక్ష్మమైంది కనుక అది వీటన్నింటినీ కూడా ఆవరించి అన్నింటినీ వ్యాపించి ఉంటుంది కనుక భూమి కన్నా వాయువు సూక్ష్మం ఆకాశం సూక్ష్మం అని మనం తెలుసుకుంటున్నాం గనక ఇప్పుడు మనకేం తెలిసిందంటే ప్రపంచంలో పదార్థాలన్నీ ఆవరించుకునే ఆకాశం ఉంటుంది అనే విషయం మనం అబ్జర్వ్ చేసాం గనక ఒక కొత్త నిర్వచనం వస్తుంది ఏమిటంటే ఏది మరొక దాన్ని ఆవరించుకుని ఉండగలదో అది సూక్ష్మమైనది ఇందాకేం చెప్పుకున్నాం ఏది తక్కువ ఇంద్రియాల చేత గ్రహింపబడుతుందో అది సూక్ష్మమైనది అని చెప్పుకున్నాం అది ఒక నిర్వచనమే రెండో నిర్వచనం ఏంటంటే ఏది అత్యంత సూక్ష్మమై ఉంటుందో అది దానికంటే స్థూలమైన ఉన్న దాన్ని ఆవరించుకుని ఉంటుంది ఆ విధంగా అన్నిటికంటే అత్యంత సూక్ష్మమై ఏది ఉంటుందో దాన్ని ఆవరించుకోవడానికి వేరే వస్తువు ఏది ఉండదో అటువంటి దాని పేరు ఆకాశము అని కూడా మనం చెప్పినట్టయింది దీంతోపాటు సూక్ష్మత్వానికి రెండో నిర్వచన ఏమొచ్చింది ఏది మరొక వస్తువును ఆవరించుకుని ఉండగలదో అది సూక్ష్మమైనది ఏది ఆవరించబడుతుందో అది స్థూలమైనది ఆవరించబడేది స్థూలం ఆవరించి ఉండేది సూక్ష్మం కనుక ఈ స్థూల సూక్ష్మ విభాగాన్ని కూడా నువ్వు ఆలోచన చేయవలసింది అని వశిష్ఠ మహర్షి బోధిస్తూ ఇంతవరకు బాగానే ఉందయ్యా మనకు తెలిసిన పదార్థాలన్నీ కూడా నువ్వు కొంచెం ఆలోచించి చూసుకో మనస్సు అనే పదార్థం కూడా మనకు తెలిసిన పదార్థాల్లో ఉంది కదా ఆ మనస్సు అనే పదార్థం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఆకాశంలో ఎక్కడుంది అంటే తల్లో ఉందండి అంటావేమో అది తల్లో మాత్రమే గనక ఉన్నట్లయితే కాల్లో ముళ్ళుగుచ్చుకోగానే వెంటనే తెలుస్తోంది ఎక్కడో నక్షత్ర మండలంలో ఉన్నటువంటి విషయాల్ని ఇది ఎట్లా గ్రహించగలుగుతోంది కనుక మనస్సు అనేది ఎక్కడ ఉంది అనే విషయాన్ని మన పెద్దలంతా కూడా బాగా చర్చ చేసి ఏమి నిర్ణయం చేశారంటే తలలో మస్తిష్కము అనేటువంటి మాంసఖండం ఒకటి ఉండి ఆ మాంసఖండంలో ఈ మనస్సు అనేది ఉన్నట్టుగా అభివ్యక్తం అవుతున్నవాడు నిజమే కానీ నిజానికి ఈ మనస్సు మన శరీరం కూడా వ్యాపించే ఉంది అని నిర్ణయం ఇలా శరీరం వ్యాపించి ఉన్నటువంటి మనస్సులో ఈ బ్రహ్మాండమైన ఆకాశంతో సహా ఈ సృష్టి అంతా కూడా ఇమిడి ఉంది మనం ఇందాక చర్చలో చేర్చుకున్నాం ఎందుకంటే ఎలాగైతే స్వప్న ప్రపంచం అంతా కూడా మనస్సు మీద ఆధారపడి ఉందో అదే విధంగా ఈ బాహ్య ప్రపంచం అంతా కూడా బాగా పరిశీలించి చూస్తే మన మనస్సు మీదే ఆధారపడి ఉంది అని మనం ఇందాక నిర్ణయం చేశాం కనుక ఈ బాహ్య ప్రపంచం మనస్సు మీద ఉంది అంటే ఆధారపడి ఉంది అంటే ఈ మనస్సులో ఈ బ్రహ్మాండమైన ఆకాశము దాంట్లోనే ఈమిడి ఉంది ఈ ఆకాశంలో ఉన్నటువంటి సమస్త బ్రహ్మాండాలు దాంట్లోనే ఈమిడి ఉన్నాయన్నమాట అంటే ఏమిటి మనస్సు అనేది చాలా పెద్దదిగా ఉన్నట్టు మనస్సు వీటన్నింటిని వ్యాపించి ఉన్నట్టు మనస్సు చేత ఇవన్నీ కూడా వ్యాపింపబడుతూ ఉన్నట్టు మనకు తెలుస్తోంది ఇవన్నీ అంటే ఏవి మనకు కనిపించే ఈ ఆకాశం ఈ ఆకాశంలో ఉండేటువంటి బ్రహ్మాండాలు ఈ గోళాలు ఇవన్నీ ఏది ఎక్కువగా వ్యాపించి ఉంటుందో అది సూక్ష్మం అని దానిచేత ఏది వ్యాపింపబడుతుందో అది సాపేక్షికంగా స్థూలమని మనం నిర్వచనం చెప్పుకున్నాం ఇప్పుడు ఈ చర్చలో ఆ లెక్కను చూసినప్పుడు ఏం జరిగింది బయట కనిపించే ఈ బ్రహ్మాండమైన ఆకాశం కంటే కూడా మన మానసాకాశం అనేది ఇంకా సూక్ష్మమైనటువంటిది అనమాట వ్యాపించి ఉంది కనుక అదే సూక్ష్మం మామూలు ఆకాశం ఉందే అది మానసాకాశం చేత వ్యాపింపబడుతోంది కనుక తదపేక్ష అంటే దాంతో పోల్చి చూసినప్పుడు ఇది స్తూలం అని తేలుతోంది ఇప్పుడు ఈ చర్చ వల్ల ఏం తేలినట్టు మనకి ఈ సృష్టిలోని వస్తువులన్నీ బయటి ఆకాశంలో ఉన్నాయి ఈ బయటి ఆకాశంతో సహా ఈ వస్తువులన్నీ కలిసి మన యొక్క మానసాకాశంలో ఉన్నాయి మానసాకాశం అంటే మనస్సనే ఆకాశమే మానసాకాశం ఇది ఇప్పటికి మనకి తేలింది బాగుందండి అయితే ఈ మనస్సు అనేది మనం గుర్తుపడుతున్న పదార్థాల్లో చేరిందేగా మరి ఎలాగంటే ఒకప్పుడు ఈ మనస్సు పనిచేస్తోంది ఒకప్పుడు మనస్సు బాగా పనిచేయడం లేదు ఒకప్పుడు ఈ మనస్సు ఉంది ఒకప్పుడు ఈ మనస్సు లేదు అని మనం గుర్తుపడుతున్నాం కదండి ఈ విషయం వెనకాల చర్చలోనే విశ్వామిత్ర మహర్షి గారి దగ్గర చర్చలోనే ఈ విషయం తెలుసుకున్నాం కదా మనస్సు యొక్క రాకపోకలను నువ్వు గుర్తుపడుతున్నావు మనస్సు యొక్క భావా భావాలను అనగా మనస్సు ఇప్పుడు ఉంది ఇప్పుడు లేదు అనే విషయాలను కూడా నువ్వు గుర్తుపడుతున్నావు కనుక ఈ మనస్సు స్వయంగా జడమైనప్పటికీ చైతన్యవంతం లాగా నాటగాలాడుతోంది ఏం చేత అలా చేయగలుగుతోంది ఎందుకంటే ఈ మనస్సు కంటే వెలుపల పరమాత్మ చైతన్యం అనేది ఒకటి స్వయం ప్రకాశమానంగా ప్రకాశిస్తోంది దాని ప్రకాశం ఈ మనస్సులో ప్రతిబింబించినప్పుడు ఈ మనస్సు చైతన్యవంతం లాగా ఆటలాడుతోంది మనస్సుకి ఆ పరమాత్మ చైతన్యానికి మధ్య తమస్సు తెర అడ్డుపడ్డప్పుడు ఈ మనస్సులోకి ఆ చైతన్యం ప్రసరించడం లేదు ఆ సమయాల్లో మనస్సు చైతన్యవంతం కాకుండా జడంలాగా పడుంటోంది కనుక పరమాత్మ చైతన్యం అనే వెలుగు మనస్సులో వ్యాపించి ఉంటుంది కనుక మనస్సు దాని చేత వ్యాపింపబడుతోంది అని తెలుస్తోంది అంతే కదండి పరమాత్మ చైతన్యం మనస్సులోకి ఒకప్పుడు వ్యాపిస్తోంది ఒకప్పుడు వ్యాపించకుండా ఉండగలుగుతోంది అంటే ఈ మనస్సు అనేటువంటి ఆకాశం కంటే కూడా పరమాత్మ చైతన్యం అనేది ఇంకా పెద్దదై ఈ మనస్సు మొత్తాన్ని ఆవరించగలిగితేనే సాధ్యం అవుతుంది కనుక మనస్సు ఆవరింపబడుతోంది పరమాత్మ చైతన్యం దాన్ని ఆవరిస్తోంది అది కదా పరిస్థితి అంచేత ఏది వ్యాపిస్తుందో అది సూక్ష్మని ఏది వ్యాపించబడుతుందో అది స్థూలమని నిర్వచనం చెప్పుకున్నాం కదా ఇందాక ఆ దృష్టితో చూసినప్పుడు మనస్సు కంటే కూడా పరమాత్మ చైతన్యం అనేది ఇంకా సూక్ష్మతమైనది అని తేల్తోంది మనస్సుకే మరో పేరు మానసాకాశం అని ఎదివరకే చెప్పుకున్నాం అంటే మానసాకాశం కంటే కూడా సూక్ష్మమైనది ఏమైంది ఇప్పుడు తెలిసిందే ఇప్పుడు మనకి ఈ పరమాత్మ చైతన్యం తెలిసింది ఇప్పుడు మానసాకాశాన్ని ధనలో ధరించి ఉంటుంది ఈ ఆత్మ చైతన్యం అనేది ఇప్పుడు తెలిసింది కనుక ఈ పరమాత్మ చైతన్యాన్ని ఏమైనా పిలుస్తున్నారంటే చిదాకాశం అని పిలుస్తున్నారు ఎందుకని అట్లా పిలుస్తున్నారు అన్నిటినీ ఆవరించి ఉంటుందో అది ఆకాశం అని ఆకాశానికి రెండో నిలచం చెప్పుకున్నాం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వస్తువుల్ని ఈ ఆకాశంతో సహా కలుపుకుని ఈ ఆకాశంలో కూడా కల్పించుకుని కలుపుకుని వీటన్నిటిని ఆవరించి ఉండేది మనస్సు కనుక దాన్ని మానస ఆకాశాన్ని పిలిచాం ఈ మనస్సును కూడా ఆవరించుకుని ఉండేది ఈ ఆత్మ ప్రకాశాన్ని పిలాలి ఇప్పుడు దాన్ని కూడా ఒక ఆకాశం పేరు పెట్టాల్సిందే అప్పుడు దాన్ని ఏమన్నారంటే చిదాకాశం అని పేరు పెట్టారు కనుక శ్రీరామ ఇప్పటికేం తెలిసిందంటే మనకి మూడు ఆకాశాలు తెలియ ఒకటేమన్నా చిదాకాశం రెండేమన్నా మానసాకాశం మూడోది ఏమన్నా బహిరాకాశం బహిరాకాశం అంటే ఏది మనం ఇప్పుడు మేలుకొని ఉండంగా బయట మనకు కనిపించే ఆకాశం ఈ మూడాకాశాలు ఎలా ఉన్నాయంటే చిదాకాశంలో మానసాకాశం ఇమిడి ఉంది మానసాకాశంలో బహిరాకాశం ఈమిడి ఉంది ఈ మానసాకాశంలో సమస్త బ్రహ్మాండాలు ఈమిడి ఉన్నాయి ఇది పరిస్థితి శ్రీరామ ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు కొంచెం జాగ్రత్తగా వినాలి ఏమిటంటే ఈ లోకంలో ఒకడు చచ్చిపోయాడు అనుకో నువ్వు ఇందాక మాట్లాడుతూ ఏమన్నావంటే ప్రపంచంలో పుట్టడం సావడం అనేవి రెండు లేని లేవండి కనిపించడం కనిపించకపోవడం అనేవి రెండే ఉన్నాయి అని చెప్పేవాను మంచి మాటది ఒక దృష్టితో చూస్తే అది సత్యమే కానీ లోకంలో మరణించాడు మరణించాడు అనే వ్యవహారం ఉంది ఒకడు మరణించాడు అంటే అప్పుడు ఏం జరుగుతోంది ఏమవుతుందంటే ఒక ప్రాణి మరణించే సమయం వచ్చేసరికి వాడి ఇంద్రియాలు వెళ్లి మనస్సులో కలిసిపోతున్నాయి మనస్సు వెళ్లి ప్రాణంలో లయించిపోతోంది ప్రాణం వెళ్లి తేజస్సులో లయించిపోతోంది తేజస్సు వెళ్లి ఆకాశంలో లయించిపోతోంది ఆకాశం వెళ్ళి పరమాత్మలో లయిస్తోంది ఇది ప్రక్రియ అలా ఎప్పుడైతే వాడి యొక్క ఆకాశం కూడా వెళ్ళిపోయి వాడి మనస్సులో కలిసిపోయి మనస్సు వెళ్ళిపోయి ఆ పరమాత్మలో కలిస్తే ఆ సమయంలో వాడి యొక్క మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు మిగిలి ఉన్నట్లయితే వాడు మళ్లీ జన్మెత్తుతాడు ఎప్పుడు ఏ సమయంలో అయితే ఈ సమస్త బ్రహ్మాండములు కలిసినటువంటి మనస్సు కూడా వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిందో వాడికి అలా కలిసే సమయంలో అలాంటి మనసాకాశంలో పూర్వజన్మ వాసనలు గనక ఇంకా మిగిలి ఉన్నట్లయితే వాసన వాసితమై ఆ మనస్సు ఉన్నట్లయితే అలాంటి వాడు పరమాత్మలో కలిసినప్పటికీ కూడా ఆ మనస్సు అది మళ్ళీ వెనక్కు వచ్చి మళ్ళీ జన్మెత్తుతుంది ఆ సమయంలో వాడికి పరిపూర్ణమైన తత్వజ్ఞానం ఉంటే అంటే ఏమిటి ఏ సమయంలో అయితే వాడి యొక్క మనస్సు పరమాత్మలో లయిస్తుందో ఆ సమయంలో వాడికి పరిపూర్ణ తత్వజ్ఞానం గనక ఉన్నట్లయితే తత్వజ్ఞానం ఉంటామంటే ఏమిటి నేనే పరిపూర్ణ పరమాత్మను అనేటువంటి పరిశుద్ధమైన జ్ఞానం గనక వాడికి ఉన్నట్లయితే ఇక మళ్ళీ జన్మించాడు ఒకడు తన మానసాకాశంలో పూర్వజన్మ వాసనలు ఇంకా ఉంచుకొని పరమాత్మ చైతన్యంలోకి వెళ్ళాడు అనుకోండి అప్పుడు వాడు మళ్ళీ వెనక్కి వచ్చే లోపల వాడి పరిస్థితి ఏమిటి బహిరాకాశాన్ని మానసాకాశాన్ని ఈ రెండింటినీ కూడా దాటివాడు చిదాకాశంలోకి వెళ్ళిపోయాడు మనం ఇందాక చెప్పిన నిర్వచనాలు మరచిపోకూడదు చిదాకాశంలోకి వెళ్ళాడు కనుక ఆ క్షణంలో వాడు ఏం చేశాడు చిదాకాశంలో అంతర్గతంగా ఉన్నటువంటి మానసాకాశాన్ని దానిలో అంతర్గతంగా ఉన్నటువంటి బహిరాకాశాన్ని దాంట్లో అంతర్గతంగా ఉన్నటువంటి ముల్లోకాలను వీరన్నిటినీ కూడా ఏకకాలంలో వాడు దర్శించగలుగుతూ ఉంటాడు ఆ సమయంలో ఎందుకని వాడన్నిటికంటే సూక్ష్మమైనటువంటి చిదాకాశ స్థితికి వెళ్ళాడు చిదాకాశంలో మానసాకాశం ఇమిడిపోయింది మానసాకాశంలో బహిరాకాశం విడిపోయింది బహిరాకాశంలో ప్రపంచం అంతా అంటే ఈ పద్నాలుగు లోకాలు బ్రహ్మాండాలన్నీ ఇమిడున్నాయి ఎప్పుడైతే వీడు చిదాకాశస్థితికి చేరుకున్నాడో ఆ క్షణకాలంలో వాడు ఆ చిదాకాశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ పద్నాలుగు లోకాలని కూడా ఏకాలంలో దర్శించగలుగుతాడు మనస్సులో ఉన్న సంస్కారాల బలం వల్ల వాడు గనక మళ్లీ వెనక్కి వచ్చినట్లయితే వాడు ఏదో ఒక శరీరాన్ని స్వీకరిస్తాడు ఆ శరీరంతో పాటు దాని చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని కూడా వాడు స్వీకరిస్తాడు దీనివల్ల ఏం తేలుతుందయ్యా అంటే ఇవాళ్ళ జన్మించి ఉన్న ప్రతివాడు తన పూర్వపు మానసిక సంస్కారాల ప్రతిఫలితంగానే ఇవాటి ఈ ప్రపంచాన్ని పొందుతున్నాడు అంటే ఏమిటి వాడొకసారి చిదాకాశంలో లయించాడు చిదాకాశంలోంచి లయించి వచ్చి ఒక శరీరాన్ని స్వీకరించి దానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని దానికి అనుబంధంగా ఉండేటువంటి బహిరాకాశాన్ని వాడు చూస్తున్నాడంటే అర్థం ఏమిటి ఏ కర్మశేషం వల్ల అయితే వాడు మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఈ శరీరాన్ని ఇవాటి ఈ శరీరాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి వచ్చిందో దాన్ని బట్టి వాడికి కనిపించే ప్రపంచం భిన్న భిన్నంగా ఉంటుంది ఇవాళ ఇక్కడ మన భారతదేశంలో పుడితే ఈ భారతదేశానుబంధమైనటువంటి ప్రపంచం మనకు కనిపిస్తుంది దీనికి భిన్నంగా వాడు ఏ నరకలోకంలో ఉన పుడితే నరకలోకానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రపంచము అక్కడ ఉండే ఆకాశం వాడికి కనిపిస్తుంది కనుక వాడు వాడు ఏ ఏ శరీరాలను ధరిస్తూ ఉంటారో ఆ శరీరాలను బట్టి వారికి కనిపించేటువంటి ఆ ప్రపంచము ఆకాశం కూడా మారిపోతూ ఉంటాయి శ్రీరామ దీన్నే మరో రకంగా తిప్పి చెబుతాం చూడు ఏమిటంటే ఇవాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా వాడి పూర్వ మనస్సు యొక్క సృష్టి అయితే అయితే ఏమిటి అందుకనే ఆ పెద్దలు ఈ ప్రపంచాన్నంతా కూడా ఏమని పిలిచారంటే మనోరాజ్యం పిలిచారు ఎందుకని మనస్సు వల్ల పుట్టిన శరీరం మనస్సు వల్ల పుట్టినటువంటి ప్రపంచం దాన్ని వీడు దర్శిస్తున్నాడు అంటే ఏమిటి పూర్వ సంస్కారాలు అంతే దానివల్ల పుట్టింది కనుక ఇవాళ మనం కనిపించేటువంటి ప్రపంచాన్నంతా కూడా పెద్దలు ఏమి పిలిచారంటే రెండో రకంగా తెప్పి చూసినప్పుడు ఇది మానసరాజ్యం మనోరాజ్యం పిలిచారు జై గురుదత్త